కీర్తన మూడు వందల ఎనిమిది సంసారమెంత సుఖమో కాని తొదలేని దుక్కమను తొడవు గడించే పంచేంద్రియంబులను పాతకులుతను తెచ్చి కొంచెపు సుఖంబునకు గోర్పగాను మించి కామంబనడి మేటి తనయుండు జనించి దురితదన మెల్ల పాయమని ఎడి మహాపాతకుడు తను తెచ్చి మాయం పుసుకమునకు మరుపగాను తోయగపు మోహమును చుతుదేసి గుణమెల్ల బోయి నరకమును పురము గడించే అతిశయుండగు వెంకటాద్రీషుడను మహా హితుడు చిత్తములో నెనెనయగాను మతిలో పల బిరక్తి మగువ జనించి అప్రతి మోక్ష సంపదలు గడించి